దృష్టి సర్వదా భావ్య భావనయా సాధు స్వస్థస్ అదృష్ట రూపిణి మూఢుడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా భావన అభావన అనే దాని ఆసక్తి కలిగి ఉంటుంది భావన ఎందుకని అభావన ఎందుకు మూఢుడి యొక్క దృష్టి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటుంది స్వస్థస్ అదృష్ట రూపిణి స్వస్థుడు అనేటువంటి వాడు అదృష్టమైనటువంటి దృష్టి అదృష్ట ఉండదు కాబట్టి ఇది భావించదగినది ఇది భావన అనేటువంటి దాని పట్ల దృష్టే ఉండదు కాబట్టి ఇది భావన అభావన అనేటువంటి రెండింటి కూడా దృష్టి మూఢుడు ఉంటుంది కానీ స్వస్థుడికి ఆ భావన ఉండదు ఎందుకంటే భావ్యము భావన రెండు అదృష్టమైనటువంటి రూపాన్ని కలిగినవే ఆ అదృష్టమైనటువంటి రూపాన్ని కలగడం వల్ల వాటి యజమితంగా మనం చెప్పలేము వా నిశ్చయం కాదు నిశ్చయం కాదు కాబట్టి ఆ రూపం యొక్క స్వరూపాన్ని ఆ రకంగా మనం చెప్పలేకపోతున్నాము అంటున్నాము భావన భావన సత్తా దృష్టిమూఢస్ సర్వదా భావ్య భావనయా సాతి స్వస్థ స్వస్థస్ అదృష్ట రూపిణి సర్వహారం భేష నిష్కామో మునిరోపస్త శుద్ధస్ క్రియమాణో కర్మ సర్వరంభేషు నిష్కామోత్ బాలవన్ముని బాలుడి వల్ల ఎవరైతే మౌనంతో ఉంటారో నిష్కాడై ఉంటాడు కోరిక ఉంటాడో సర్వరంభేషు నిష్కామో ప్రతి పని చేయాలనేటువంటి దాని బట్టి ఆసక్తి కలి ఆసక్తి అనేది లేకుండా ఉంటాడు నదోపస్థస్య శుద్ధమాణోపి కర్మణి అటువంటి వ్యక్తి పనులు చేస్తున్నప్పుడు కూడా ఆ పరిశుద్ధతో ఏ రకమైన లోపము కూడా సంభవించదు ఇక్కడ బాలవత్ ముని బాలవన్ ముని అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ విచక్షణ లేదు బాలుడు శబ్దానికి అర్థం ముని అనే దానికి ప్రవృత్తి నివృత్తిగా అతీతంగా ఉంటాడు అని ఆ అర్థం చెప్పుకోవాలి అక్కడ ఏమ్మా విచక్షణారహితంగా ప్రవృత్తి నివృత్తులకు అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఎవరైతే కామ ఉండదు వేటిల్లో కూడా ఏ పని చేయాలనుకుంటాడో అటువంటి వ్యక్తి ఏ పని అయినా చేసినప్పటికీ కూడా శుద్ధస్య అతను శుద్ధత్వానికి నల్ లోప లోపమేమీ ఉండదు అంటే అతను ఎప్పుడూ పరిశుద్ధాత్మగానే ఉంటాడు స ఏ ధన్య ధన్య ఆత్మజ్ఞావ పశ్యన్ శృణ్వన్ స్పృశ్యన్ అశ్ నిస్కర్ష మానస ఇక్కడ స ధన్య ఆత్మజ్ఞ సర్వభావేషు ఎస్ సమ అన్ని సమానంగా ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటాడో స ఏ ఆత్మజ్ఞన్య అతడు ధన్యుడైన ఆత్మజ్ఞుడు అంటే ఆత్మతత్వాన్ని పూర్తిగా తెరిచినవాడు అటువంటి వ్యక్తికి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిధ్ర చూసిన విన్నా తాచిన వాసం చూసిన అశ్ర నిస్కర్ష మానస వాటన్నింటితో కూడా ఉన్న అస్తర్శ మానస అంటే ఆశ ఆశ లేకుండా ఉంటాడు ఆశ అయినటువంటి మనస్సు కలిగిన వాడు కాబట్టి ఆశ అయినటువంటి మనస్సు కలిగిన వాడు అన్నిటి పట్ల కూడా సమానంగా ఉన్నప్పుడు సర్వభావేషు ఎస్తమహ వీటన్నిటి పట్ల కూడా ఒకలానే ఉంటాడు అంటే ఇంద్రియ పరమైన విచక్షణ ఉండదు అని అర్థం ఆ ఇంద్రియ పరం విచక్షణ లేదు అని చెప్పేసి చెప్పడానికి పశ్చన్ శృణ్వన్ స్ఫుచం జిగ్రన్ అశ్న అని చెప్పేసి హర్ష శబ్దం ఆటంలో ఉద్దేశం ఏమిటి ఏకోడికలు లేని వాడికి కలిగే నిస్కర్షమానసే అతడులో హర్షశబ్దానికి అక్కడ హర్షశబ్ద ప్రయోజనం ఏమిటంటే నిస్కర్షమానస నిస్కర్షమైనటువంటి భరస కలిగిన వాడు విన్నాడు స్వసంసార్యం క్వచ సాధనం ఆకాశస్యవర్వికల్పస్య సర్వదాభాస స్వ సంసార సంసారం ఎక్కడిది భ్రాంతిక్కడి సాధ్యంకాచ సాధనం సాధించదగిన దానికి సాధనమైనది ఆకాశస్యవ ధీరస్ నిర్వికల్పస్య సర్వదా ఆకాశంలాగా నిర్వికల్పంగా ఉండేటువంటి ధీరునకు సర్వదా యశ్వూపుడే వ్యక్తికి స్వసంసారం కోస సంసారం ఎక్కడది ఆభాసీ సాధ్యం ఎక్కడిది సాధనం ఎక్కడిది లేవు లేవు ఎందుకంటే ఎప్పుడైనా సదా నిర్వికల్పస్థితిలోనే ఉంటావు భావన చెప్పడం జరుగుతూ స జయ్యన్యాసి పూర్ణస్వరస విగ్రహ అపుత్రిమో అనవచ్చిన్నో సమాధిర్యస్ వర్తయత్ర్థసన్యాసి జయతి అర్థసన్యాసి పూర్ణస్వరస విగ్రహ అతడు పూర్తిగా రసస్వరూపడైనడు రసోవై సహావై బ్రహ్మ అని చెప్పిన చెప్పింది ఏదైతే ఉన్నాడు అతడు అతడు సన్యాసి అర్థ సన్యాసి అంటే అతడు అన్నిటినీ కూడా అర్థ అర్థమైనటువంటి వ్యక్తి అర్థము సన్యాసించిన వాడు పురుషార్థ శూన్యస్థితిలో ఉన్నవాడు రి అన్నిటి కూడా జయిస్తాడు అకృత్రిమో అనవచ్చిన్నో అతనప్పుడు స్వాభావికంగానే ఉన్నాడు అనవచ్ఛిన్న స్వాభావిక అవచ్ఛిన్న వేరుగా వేరు చేయబడినటువంటి సమాధి వర్తతే అంటే ఇక్కడ సమాధి స్థితి ఉంది సమాధి స్థితి లేదు అనేటువంటి వేగం భేదం లేదు అతనికి ఆ సహజమైనటువంటి స్వాభావిక సమాధి స్థితిలోనే ఎప్పుడు ఉంటూనే ఉంటాడు అర్థ సన్యాసి పూర్ణస్వరస విగ్రహ అకృత్రిమో అనవచ్చిన్నో సమాధి వర్తతే ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో అకృత్రిమైన అవచ్ఛిన్న సమాధి ఉంటుందో అతడు అన్నింటినీ కూడా పురుషార్థము అన్నిటి కూడా గయించి పూర్ణమైనటువంటి రసమే విగ్రహంగా కలిగిన వాడు మూర్తిగా కలిగిన వాడుగా ఉంటాడు బహునాత్ర విముక్తి అయిన జ్ఞాతత్వ మహాశయ భోగమోక్ష నిరాకాంక్షి సదా నీరేనా ఆ జ్ఞాత తెరిచినటువంటి తత్వం కలిగినటువంటి మహాశయుడి గురించి బహునా అముద్రేణ అత్రముక్తేన అటువంటప్పుడు ఇంకొకటి గురించి ఎక్కువ విషయంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది నీరస అసలు ఎప్పుడూ నీరస ప్రవృత్తి కలిగిన వాడు రాఘద్వేష ఉంటున్నవాడు జగద్వైతం రామమాత్రంభితం విహాయోధ్యం అవశిషతే ఈ మహత్వం వల్ల జగత్ అంతా ద్వైతమే నామ మాత్రం నామమాత్రంగానే అది కనపడుతుంది బుడగలాగా దాని బుడగ అని ఎంత బద్దమో ఎంత నిజమో అలాగే జగత్తు కూడా ద్వైతంగా ఉండేటువంటి మహత్వ కూడా అటువంటిదే విహాయ వాటి వదిలేసి శుద్ధ బోధ ఆ రకమైనటువంటి శుద్ధత్వానికి బోధించినటువంటి వ్యక్తికి ఇంకొంచెం అవశిషతే అతనికి చేయవలసిందే ఉంటుంది ఎవరంటే అతని కర్త కాడు కర్మ కాడు సాధ్యము లేదు సాధనము లేదు ఆశ లేదు త్యాగము లేదు స్వభావము లేదు సమాధి లేదు ఈ రకమైన స్థితి ఉండే వ్యక్తి ఎందు గురించి మనం ఏం చెప్పుకుంటాం కస విగ్రహ ఆ రసమయం పూర్తిగా కలిగిన వాడై ఉన్నాడు రాగద్వేషమైన లేనివాడు బాలబన్ ముని ప్రవృతి నివృత్తి అతీతంగా ఉంటూ విచక్షణ రహితంగా ఉండేవాడు ఈ రకమైన లక్షణాలు కలిగిన వ్యక్తి అక్కడ ఉంది అంటే ఇక్కడ ఇంతకు ముందు శ్లోకాల్లో పదాలు కూడా ఎందుకు వాడుతున్నా సమన్వయం కోసం వాడుతున్నాను ఏమమ్మా కొద్ది పదార్థులకు ముందు శ్లోకాల్లో చెప్పినవి ఉన్నాయి ఇప్పుడు తీసుకుని వాడుతున్న వాటిల్లో అది మీకు సమన్వయం కోసం చెప్తున్నాను మహదా అంటే ఇక్కడ మీకు ఈ కర్తని అవిశేషణాలని మనం వాడుకోవాలి బాలవన్ ముని అనేటువంటిది పూర్ణ రసస్వ విగ్రహ అనేది నీరస అనేటువంటిది మహాశయ అనేటువంటిది తీర అనేటువంటిది ఆత్మజ్ఞ అనేటువంటిది ఇవన్నీ అతను వాడుకున్న విశేషణాలు ఈ విశేషణాలన్నీ మనం అన్ని చోట్ల వాడుకోవచ్చు చాలా ఆ విశేషణాలు కలిగిన వ్యక్తికి విశేషణ ఏమీ లేదు కాబట్టి పేరు విశేషమే ఉంది విశేషం మాత్రం లేదు శ్రీ మహాదాని జగద్వైత నామ మాత్ర ఈ మహత్వదైనటువంటి జగత్వేకులోని ద్వైతాన్ని నామ మాత్రంగానే కల్పించేట్టుగా చూస్తున్నాడు విహాయ శుద్ధ బోధస్య వాటన్నిటి కూడా వదిలిపెట్టేసి శుద్ధ బోధస్య ఎవరైతే శుద్ధమైనటువంటి బుద్ధి కలిగిన వాడే ఉన్నాడో శుద్ధత్వాన్ని తెలిసిన వాడే ఉన్నాడో ఇంకృత్యం అవశిషసే బ్రహ్మభూతమిదం సర్వం కించిన్ నాస్తి నిశ్చయి అలక్ష్య స్థ స్వభావన పర్మభూతమి భ్రమతో కూడుకున్నదే కించిన్ నాస్తి ని లేదు అనేటువంటి నిశ్చయంగా తెలిసినవాడు అలక్ష్య స్ఫరణ శుద్ధ చైతన్య ఆత్మానుభవం కలిగినటువంటి వ్యక్తికి స్వభావేనైవ స్వభావతామ్యతి శస్తున్నాడు ఇక్కడ పొందీ లేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా అరవై మూడు దగ్గర ఇక్కడ మీరు అన్నట్టు విశేషణాలు అంటే విశేషణ లక్షణాలు ఏమి లేకపోవడం విశేషణం అంతే అంతే అది విశేషముగా చెప్పబడుతున్నాడు ఆ లక్షణాలన్నీ కలిగినవేవి అవునమ్మానయా దృష్ట రూపిణి బురుడు ఇప్పుడు కూడా దృష్టి కలిగిన వాడు కాబట్టి ఇది భావన ఇది అభావన భావన ఉంటుంది స్వస్థుడైన అదృష్ట రూపిణి ఇది దృష్టి అనే విచక్షణ ఉండదు సర్వారంభేశ్వ నిష్కామో ప్రతిపని మొదలు పెట్టాలనే ఒక సంకల్పం చేయాలనే ఒక కామం కలిగిన వాడికి కోరిక కలిగిన వాడికి బాలవద్ ముని కోరిక లేకుండా ఉండి బాలుగుంటుందర్మని ఏ పని చేసిన స్పర్శిద్ద అన్ని భావాల్లోనూ సమంగా ఉండేటువంటి అతడు ధన్యుడు ఆత్మజ్ఞుడు కూడా పశ్యన్ పశ్యన్ శృణ్ స్పృశన్ జిఘ్రన్ అశ్రన్ నిస్సర్శ మానస ఆచారికంగా ఉండే వ్యక్తి చూస్తున్నా నువ్వు వింటున్నా చేస్తున్నా మాట్లాడుతున్నా భోజనం చేస్తున్నా వాకింగ్ చూస్తున్నా ఏం చేస్తున్నప్పటికీ కూడా ఏమీ లేని వాడేసారం సాధ్యం కొచిం ఆకాశేవా ధీర నిర్వికల్పక్షర్వదాడు ధీరుడుగా నిర్వికల్పంగా ఉన్నాడు ఆకాశం అదే ఎప్పుడు కూడా ఉన్నవాడు ఆ స్థితిలో అందులో సంసారమో లేదు ఆభాసమో లేదు సాధ్యమో లేదు ఏది అర్థసన్యాసి అతడు పరుషార్థాలన్నీ వదిలేసినవాడు పూర్ణ స్వరస విగ్రహ తాను స్వయంగా ఉన్నాడు అతడు అకృతిమో అనవక్షిమో సమాధి ఎస్య వర్తవే సహజమైనటువంటి వేరుకానటువంటి ఒక సమాధిలో అతను ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాడు అతడు సబీజ సమాధిబీజ సమాధి ఉండదు అతను ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉంటాడు బహు బహు బహురాత్రముక్త జ్ఞానత్వ మహాశయ ఇటువంటి జ్ఞానత్వైన మహాశయల గురించి ఎక్కువగా చెప్పి మాత్రం ఉపయోగం ఏమిటి ఎంత చెప్పగలం భోగమోక్ష నిరాకాంక్షి సదా సర్వత్ర నీరస అటు రాగద్వేషములు విచారణ లేని వాడు కాబట్టి భోగమోక్ష నిరాకాంక్షి అతడు భోగము మోక్షము పట్ల ఆసక్తి మాత్రమూ లేదు మహదాది జగద్వైతమ నామ మాత్రి హితం ఈ మహత్వ మహత్వ అనేటువంటి జగత్తా కూడా ద్వైతంతో కొడుకు నామ మాత్రంగా ఉందని తెలుసుకున్నవాడికి తెలుసుకుని వదిలేసిన వాడికి విహాయ శుద్ధ బుద్ధమైనటువంటి బోధ కలిగిన వ్యక్తికి కిం కృత్యం అవశిక్షసే అతడు చేయవలసిన పని ఏంటుంది బ్రహ్మభూతమిదం సర్వం కించిన్ నాస్తినిచ్చయి కూడా బ్రహ్మ వల్లే కలిగిందని శుద్ధి కూడా ఏమీ లేదు కలిగిన వ్యక్తికి అతను ఎప్పుడు స్ఫూర్తి ఉంది లక్ష్యం అంటే చేరాలేని ఒక భావన పెట్టుకోవడం ఆ లక్ష్యమే లేనిటువంటి ఒక స్ఫూర్తి కలిగిన వ్యక్తికి శుద్ధ స్వభావేనైవ శామ్యతి అదృష్ట స్వభావంతో పరిశుద్ధుడైన వ్యక్తి స్వభావంగానే క్షమించి క్షమిస్తాడు అంటే దానికి ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు గమ్యం ఉంటే ప్రయత్నం ఉండాలి సాధ్యం అనుకుంటే ప్రయత్నం ఉండాలి అసలు ఎప్పుడు సదా సిద్ధ స్థితిలోనే ఉన్నాడు అందులో అందులో సమాధి కోసం కానీ మిగతా వాటి కోసం కానీ భోగమోషాల కోసం కానీ ప్రయత్నం చేయక్కర్లేదు ఏ పని చేస్తున్నప్పటికీ పరిచిద్దమాత్రం కూడా లోపం లేదు ఆ రకమైన స్థితిలోనే ఉంటాడనేటువంటి భావన చెప్పడం జరుగుతూ వచ్చిందమ్మా అంతేనమ్మా యథాదృష్ట కూర్చున్నావో అలాగే ఉండు ఇప్పుడు గీతమాట యథాదృష్టం చురుం చాసిభో సర్వాన్ని చూసి గురువుని కూడా తెలిసి ఎలా అలాగే ఉండు కాబట్టి ఎలా ఉన్నావో అలా ఉండే సామ్యం అనేటువంటిది మన ఇక్కడ మనం స్వయంగా తీసుకోవచ్చు అమ్మా ఫాలో అవుతున్నారమ్మా ఈ అధ్యాయం ప్రధానమే శణం చెప్పడమే అంటే ఇది శమం అనేటువంటిది శాంతి అనమాట నూరు రకాలుగా చెప్పినా శాంతి అని అక్కడ వంద చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నూరు చెప్పినా కూడా ఒకడు చెప్పినా కూడా అంతే అమ్మ చెప్పాను అంటే ఉన్నది ఒకటే ఒక్కదానికి ఎటు తిప్పినా మళ్ళీ అదే అది ఒక మాటలో అందుకోగలిగిన సరిపోతుంది ఒక మాటలో అదే ఆ స్థితి ఎక్కడ ఎక్కడ అందుకుంటామో అక్కడంతేనమ్మా అర్థమవుతున్నదండి అంటే నేను ఇంకా వివరణ అడగట్లేదా అని అనిపిస్తుంది కానీ అడగడానికి అర్థం కావట్లేదు ఇంకా అడగడానికి కూడా ఏం లేదు అంతే అక్కడ ఇంకంతకంటే వివరణ అడగడానికి కూడా నాకేమి తోచట్లేదు అదే ఇంకంతకంటే వివరణ అడగడానికి ఉంటే నేను చెప్తామండిగా అంతేకాశం ఏదైనా ఉన్నట్టు అండి ఇక్కడ చెప్పవలసింది అనేటువంటి చోట ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటే వస్తున్నాగా ఏ శ్లోకానికి ఆ శోకం పై శోకానికి కూడా సమన్వయం చేస్తున్నాగా ఆ సమన్వయం ఎందుకోసం చేస్తున్నాను ఇప్పుడు మీకు ఒక శ్లోకానికి చెప్తున్నా అంటే మూడు సార్లు చెప్పినట్టు అవుతుంది ఇప్పుడు అవునా ముందుసారి చెప్తున్నాను మధ్యలో సమన్వయం చేస్తున్నాను మళ్ళీ మొత్తం చెప్తున్నాను విన్నది ఎక్కాలి కదా అంతే కదండి అంటే మీరు అరగంట విన్నప్పుడు అరగంట వారిని ఇరవై నాలుగు గంటలు మీరు నిలబడాలి దీని మీద అందుకోసం అదమ్మా